ముప్పై ఆరు సంవత్సరాల ప్రొఫెసర్ వృత్తిలో ఆయన నేర్చుకున్న విజ్ఞానం నమ్మిన సిద్ధాంతాలు అనుసరించి అనుభవించిన సాంప్రదాయాల ఫలితాలు రేపటి తరానికి ప్రతినిధులైన నేటి తరం విద్యార్థులను విజ్ఞాన సంపన్నులుగా సమాజానికి హితంచేకూర్చేవారిగా తీర్చిదిద్దటమే జీవిత పరమావధిగా పెట్టుకున్న విద్యావేత్త సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రత్యేక అధికారిగా గురుతర బాధ్యతలను నిర్వహిస్తున్న లజపతిరాయ్ ఉత్తరాంధ్ర జిల్లాలలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థుల కోసం స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈనాటి చెప్పాలని ఉంది శీర్షికన లజపతిరాయ్ ప్రసంగం ఇప్పుడు మనం వినబోతున్నాం ప్రధానంగా ఇక్కడ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఒక వైస్ ఛాన్సలర్ పదవి స్థాయి వరకు చేరినటువంటి నా జీవిత అనుభవాలు నేను సంపాదించుకున్నటువంటి విజ్ఞాన విషయాలు రాబోయే తరం నేటి విద్యార్థులకి ఏ విధంగా అది అవి ఉపయుక్తంగా ఉంటాయో ఆలోచించుకొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని వీలైనన్ని స్కూల్స్ రెస్ట్ ఆఫ్ లైఫ్లో మిగతా జీవితకాలంలో మ్యాక్సిమం విద్యార్థులతో ముఖాముఖి స్కూల్స్ విజిట్ చేస్తూ వాళ్ళ తాలూకా ఆలోచనలు నేను గ్రహిస్తూ నా ఆలోచనలను వాళ్ళతో పంచుకుంటూ నా సహకారం వారికి ఏ విధంగా ఉంటుందో ప్రయోగాత్మకంగా నేను కొంత కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అనేక స్కూల్స్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్లో విద్యార్థులతో ఇప్పటి వరకు ఒక నలభై వేల మంది విద్యార్థులతో ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా నేను చేయడం జరిగింది అయితే ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈ విద్యార్థులందరూ కూడా రేపు మన దేశానికి సంబంధించినటువంటి వివిధ రంగాలు అది ఆర్థిక రంగం కానివ్వండి లేదా పరిపాలనా రంగం కానివ్వండి శాస్త్ర సాంకేతిక రంగాలు కానివ్వండి ఈ రంగాలన్నింటిలో కూడా నేటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారే రేపు ఈ రంగాల్లో మనకు కావలసినటువంటి మానవ వనరులని నేను భావిస్తాను ఈ మానవ వన కూడాను నైపుణ్యవంతంగా వారికి లక్ష్యంతో అంటే నేను నా దేశం నా దేశం అభివృద్ధి చెందాలి నా వలన ఈ సమాజం అభివృద్ధి చెందాలి నేను సమాజానికి ఉపయోగపడాలి తద్వారా ఈ దేశం అభివృద్ధి చెందాలి నాకు జన్మ ఈ దేశానికి ప్రపంచపటంలో ఒక ప్రముఖమైన స్థానం లభించాలి అనేటటువంటి ఒక కోరిక అనేటటువంటి ఒక జిజ్ఞాస ఆసక్తి నేటి విద్యార్థుల్లో కలిగించాలని అనుకున్నాను నేను ఆ విధంగానే విద్యార్థులతో ప్రతి స్కూల్స్లో కూడాను అక్కడికి వెళ్ళటం విద్యార్థులతో పాటు టీచర్స్ను కూడా సమావేశపరిచి నా ప్రసంగాలని టీచర్స్తో కూడా విద్యార్థులతో విద్యార్థులు కూడా వినేటట్టు ఆ విధంగా అందరితోని అనేక రకాలైనటువంటి విషయాలు చర్చించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నేను తీసుకెళ్తూ ఉన్నాను ప్రధానంగా ఏంటంటే విద్యార్థులు ప్రధానంగా ఈరోజు అనేక దేశాల్లో ఈ కార్యక్రమాన్ని మీ రేడియో కార్యక్రమం ద్వారా మీ రేడియో ఛానల్ ద్వారా మరి వింటున్నారని తెలిసింది విద్యార్థులారా మీరందరూ కూడా ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి ఒక లక్ష్యము అనేటటువంటిది ఒక మంచి ఆలోచన నుంచి మనకి వస్తుంది జస్ట్ ఒక ఉదాహరణ మీకు మన దేశానికి స్వాతంత్రం కావాలని ఎయిటీన్ ఫిఫ్టీ ఝాన్సీ లక్ష్మిపై మొట్టమొదటి స్వాతంత్ర సమల శంకరణ అంటే అంతకుముందు దేశంలో ఉన్నటువంటి ప్రజలెవరికి కూడా భారతదేశానికి స్వాతంత్రం రావాలనే కాంక్ష కానీ కోరిక కానీ లేదా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ విధంగా జానసీ లక్ష్మిబాయ్ అలాంటి అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని ఎదిరించి భారతదేశానికి స్వాతంత్రం సాధించాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో తనకు శక్తికి మించిన పని అని తెలిసినప్పటికీ కూడా దేశం పట్ల ఉన్నటువంటి అభిమానము భక్తి భావాలు నిరూపింపజేసాయి అయితే ఆ రోజు ఒక ఝాన్సీ లక్ష్యంపై చేసి ఏర్పరచుకున్నటువంటి ఒక ఆలోచన ఒక లక్ష్యాన్ని ఏర్పరిచింది ఆ లక్ష్యాన్ని తర్వాత మరికొంతమంది నాయకులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లి మా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అదేవిధంగా గాంధీజీ కూడా ఆలోచన చేశాడు మా దేశానికి స్వాతంత్రం రావాలి మా దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులతో మరి దేశంలో స్వాతంత్రాన్ని అనుభవించాలి పరిపాలించబడాలి స్వరాజ్యమైన నా హక్కు అంటూ తర్వాత ఎంతోమంది నాయకులు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం కోసం మరి ఆలసన చేస్తూ ముందుకెళ్ళిన వాళ్ళి ఆ విధంగా అలాంటి ఆలోచనలో ఫలితంగానే అలాంటి లక్ష్యాలు ఏర్పరచుకోవటం వల్లనే ఈరోజు మనం స్వేచ్ఛ భారతంలో మనం సుపరిపాలనా దిశగా మన కూడా ముందు కొనసా మనకు సాగుతూ ఉన్నాము అదేవిధంగా మీరు ఇంకా చూసుకోండి అంటే మీకు ప్రధానంగా ఇక్కడ నా మెయిన్ నేను చెప్ప చెప్పబోయేటటువంటి పాయింట్ ఏంటంటే లక్ష్యం అనేటటువంటి ఇష్యూ మీద నేను దృష్టి కేంద్రీకరిస్తున్నాను ఆ లక్ష్యం ఎలాగుండాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ లక్ష్యాన్ని మనం డీవియేట్ కాకూడదు ఒక లక్ష్యం మనం ఏర్పరుచుకున్నాము అంటే దానికి ఒక ప్రణాళిక కూడా ఏర్పాటు చేసుకోవాలి సో ఆ విషయాలన్నీ కూడా మీకు ఇంకా నా ముందు ఉపన్యాసంలో మీ అందరికీ నేను తెలియజేస్తాను ఒక అబ్దుల్ కలాం తీసుకోండి అతను తన పదిహేడవ ఏటే భారతదేశానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఒక శత్రువులు మన దేశాన్ని చూస్తే భయపడేలా అలాంటి క్షిపణలు తయారు చేయాలి అని అతనికి పదిహేడు సంవత్సరంలోనే మరి అబ్దుల్ కలాంకి ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రావడంతోనే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు దానికి సంబంధించి భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్లో అతను మనిషి నిష్ణాతుడిగా కావాలని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరితో కూడా ప్రత్యేకంగా ఫిజిక్స్కు సంబంధించినటువంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందు ఒక గొప్ప సైంటిస్ట్గా అయ్యాడు అంటే ఆ ప్రాణానికి వేసుకున్నాడు అనమాట ఆ లక్ష్యాన్ని తగ్గ ముందు సైంటిస్ట్ కావాలి అంటే సైన్స్ విషయాల్లో తనకి ఇంకా మరికొంత మరికొంత పరిజ్ఞానం కావాలి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయులతో ఎక్కువగా మరి ఆయన చర్చించి అనేక సందేహాలను నివృత్తి చేసుకుంటూ మరి పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు ఎందుకంటే అతను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు భారతదేశానికి రెండు శత్రు దేశాలు ఉన్నాయి మనకి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ కానీ చైనా వారు ఆల్రెడీ మనకు అనుభవం నేర్పింది నైన్టీన్ సిక్స్టీ ఈ దేశంలో దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం తిరిగి మళ్ళీ స్వాతంత్రం వేరే రాజ్యాలు వచ్చి మన దేశాన్ని కబలిస్తే మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రం నిలబడుతుందా లేదా అనేటటువంటి ఒక ఆలోచన అబ్దుల్ కలాంకి వచ్చింది ఈ రోజు విద్యార్థులుగా మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ఒకసారి మీరు కంపారిజన్ చేసుకోవాలి అంటే మీరు వారితో పోల్చి చూసుకోవాలి మీ స్థాయిలో ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో అదేవిధంగా ఝాన్సీ లక్ష్మి పదిహేను పదహారు సంవత్సరాల్లో చిన్న వయసులోనే వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఈ దేశ దేశాన్ని అభివృద్ధి చెందించడానికి సంబంధించినటువంటి అనేక ఆలోచనలు ఆ తక్కువ వయసులోనే వాళ్ళు చేయడం అక్కడ జరిగిందనమాట ఈనాటి విద్యార్థులకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మీరు మంచి ఆలోచన చేయాలి మీ వయసులో బహుశా ఇప్పుడు నా పాఠం రేడియో పాఠం వింటున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పదిహేను పదహారు పదిహేడు ఇరవై సంవత్సరాలు మధ్యలో ఉన్నటువంటి లేదా పదవ క్లాసు తొమ్మిదో క్లాసు విద్యార్థులు ఆ రేంజ్లో ఆ వయసులో ఉండ నేను భావిస్తున్నాను ఈ విద్యార్థులు కూడాను మరి ఒకటి ఆలోచించుకోవాలి అదే వయసులో ఒక్కొక్క వివేకానంద ఎలా ఉన్నాడు అదే వయసులో ఝాన్సీ లక్ష్మిపై ఎలాగే ఆలోచన అదే వయసులో పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే అంబేద్కర్ ఈ దేశంలో అసమానతల గురించి ఆయన ఆలోచన చేశాడు ఈ దేశంలో అంటరానతనం ఎందుకు వచ్చింది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంటరానతనం అసమానతలు ఇలాంటి సమాజం భారతదేశానికి ఉండటం అనేది సిగ్గుచేటుగా అతను భావించి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఎలాగైనా మనం దాన్ని తొలగించాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి లక్ష్యంతో మరి అంబేద్కరు తన జీవితాశయాన్ని ఒక ఆలోచన చేశాడు అదే జీవితాశయంగా పెట్టుకుంటూ అలా ముందుకెళ్తూ ఉంటే అతనికి యాభై యాభై సంవత్సరం వచ్చేటప్పటికి భారత రాజ్యాంగ ముసాయిదా అని తయారు ఆ కమిటీకి రాజ్యాంగ నిర్మాతగా ఆయన ప్రసిద్ధి గాంచినటువంటి చరిత్రకెక్కినటువంటి ఒక ప్రసిద్ధ పురుషుడిగా ఆయన ప్రఖ్యాతిగాంచాడు అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే విద్యార్థులారా మీరందరూ కూడా మంచి ఆలోచన చేయాలి ఆలోచన ఎప్పుడైతే చేశారో లక్ష్యం ఏర్పడుతుంది ఆ లక్ష్యానికి చేరుకోవడానికి తర్వాత తర్వాత కృషి కంటిన్యూస్గా చేయాలి ఒక ఆలోచన చేస్తే మాత్రమే సరిపోదు దానికి సరిపోయినటువంటి కృషి కూడా మనం ముందుకు చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు మనకు ఎక్కువగా ఉంటాయన్నమాట ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మరి సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్ త్యాగాలు ఎవరైతే చేస్తారో ఏ దేశంలో జనాభా అయితే ఆ దేశం కోసం ఏ దేశంలో ఉన్న మానవ వనరులు ఆ దేశం కోసం మరి త్యాగాలు చేసి శ్రమించి ఆ దేశం అభ్యున్నతి కోసం పాటు పడతారు అంటే ఎల్లు అటువంటి మానవ వనరులు ఉన్నటువంటి దేశం మన దేశం కావాలి అదృష్టవశాతం భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏ దేశాంతో పోల్చినా గానీ మనకి డెమోక్రఫిక్ డివిడెండ్ అని ఒకటి ఉంది ఆ డెమోక్రఫిక్ డివిడెండ్ ఏంటంటే జనాభా లాభం అని అంటాం అంటే జనాభాలో ఎక్కువ శాతం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి పౌరుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు జనుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు దానిని యువ రక్తం ఎక్కువగా ఉన్నటువంటి మానవ ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నమాట మరి అలాంటి జాగ్రత్త పాపులేషన్ డివిడెంట్ ఏదైతే మనకు ఉందో ఆ పాపులేషన్ డివిడెండ్ని ఏమైనా ఉపయోగించుకోవాలి అంటే మంచి యువశక్తి కలిగి ఉన్నటువంటి భారతదేశానికి ప్రతినిధులుగా ఈరోజు మీరు విద్యార్థులందరూ కూడా మరి ఉన్నారు మరి మీరేం చేయాలంటే మరి ఆ ఆ విధమైనటువంటి ఆ ఉడుకు రక్తంగా ఉన్నప్పుడు ఆ మంచి లక్ష్యాలు ఏర్పరచుకునే వయసు కూడా ఇదే అలాగే మంచి ఆలోచన చేయగలిగినటువంటి వయసు కూడా ఇదే ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలో చదివితే ఒక విషయం అందరికీ కామన్గా తెలుస్తుంది వాళ్ళ జీవితంలో ఎప్పుడో మంచి ఆలోచన చేసి లక్ష్యాలు పెట్టుకొని నిరంతరం వాటి కోసం కృషి చేసి ఆర్ కృషి చేసి తమకంటూ చరిత్రలో ఒక చాప్టర్ని లేదా ఒక అధ్యాయాన్ని లిఖించుకున్నటువంటి వాళ్ళుగానే మనం వాళ్ళ జీవిత చరిత్రలో చూస్తే అర్థమవుతుంది చాలా మంది అనుకుంటారు మా బ్యాక్గ్రౌండ్ చాలా ఏమి ఉండదు లేదా మాకు పెద్దగా ఆర్థికంగా మా ఫ్యామిలీస్ కుటుంబాలు మరి అంతగా శక్తి ఉన్నటువంటి కుటుంబాలు కావు లేదా మా తల్లిదండ్రులు గొప్పగా చదివిన వాళ్ళు కారు అని మనం అనుకుంటే అది మాత్రం నిజం కాదు ఈ జీవిత మీరు చదవండి నేను చెప్పినటువంటి జీవిత చరిత్రలు కూడా వాళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ కానీ చూస్తే మీకు ఇంకా ఆశ్చర్యపోతారు ఒక నాలుగు శాస్త్రి మీరు తీసుకోండి ఆయన ఏ విధంగా మరి మీదకు వచ్చాడు అలాగే వీళ్ళందరూ కూడా కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన లేదా వెనక ఆర్థిక బలం ఉన్నంత మాత్రాన మాత్రమే మనం గొప్ప బలం అవుతామనుకోవడం చాలా అపోహ మీరు అంబేద్కర్ లాంటి వాళ్ళ జీవితాలు మీరు చదివినా గానీ మీకు అర్థమవుతుంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఏమీ లేనటువంటి స్థాయి నుంచి ఎంతో సాధించినటువంటి స్థాయికి చేరినటువంటి వాళ్ళైన మనకి చరిత్ర కాదులని తెలు తెలుపుతున్నాయి ఈ విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలి ప్రధానంగా ఏంటంటే ఒక లక్ష్యం ఏర్పరచు తర్వాత మనకి ఒక ప్రయత్నము చేయాలి అయితే ఒక ప్రయత్నంలోనే మనం అనుకున్నవన్నీ కూడా సాధిస్తాము అనేటటువంటిది అనుకోకూడదు ఒక్కోసారి ఒకే ప్రయత్నంలో సాధించడానికి అవకాశం ఉండొచ్చు కానీ ఒక ప్రయత్నంలోనే సాధించడా సాధించలేకపోయినంత మాత్రాన మను దానిని సాధించలేము అని దాన్ని విరమించడం అనేటటువంటిది సమంజసం కాదు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చే ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనైనా దాన్ని మనం సాధించే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఉదాహరణకి ఒక బండరాయిని మీరు పగలు కొట్టాలంటే ఒక దెబ్బతో ఆ బండరాయి పగలగొట్టలేకపోవచ్చు మనం కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టి శుద్ధితో ఆ దెబ్బ కొడుతూ ఉంటే ఆ బండరాయి డెఫినెట్ గా కొంత సమయానికి అది లభిస్తుంది అదేవిధంగా ఒక ఆశయ సిద్ధి మనం సాధించాలి అంటే అంటే లక్ష్యాలు ఉన్నత భావాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మంచి నడత మంచి క్యారెక్టర్ అంటే మంచి స్వభావం అంటే మనలో మన తాలూకా క్యారెక్టర్ అనేటటువంటిది మన గుణగుణాలు అనేట విషయంలో కూడా మనం వాటిని నియంత్రించేటటువంటి శక్తిని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని వదిలేదాములే అనేటటువంటిది మధ్య మధ్యలో కొన్ని డీవియేషన్స్ రావటం వలన ఏమో కొన్ని అవకాశాలు రావటం వలన దానిని మనం మర్చిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది కానీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆశయ సిద్ధి అనుకున్నప్పుడు మంచి నడక ఏర్పాటు చేసుకోవాలి గట్టి పట్టుదలతో ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం చేస్తే విజయం సాధించలేకపోవడం అనేటటువంటిది జరగదు కాబట్టి ఎడత ఎడతగిన ప్రయత్నం మనం అందరం కూడా చేస్తూ ఉండాలి మన క్యారెక్టర్ విషయానికి వస్తే ఉదాహరణకి మనం ఒక బట్ట వేసుకుంటాం ఆ బట్ట ఒకసారి మాసిపోతే సరే బట్ట ఎలాగో మాసిపోయింది కదా ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాం అదే విధంగా మన క్యారెక్టర్ కానీ దెబ్బ తిన్నది అంటే మన క్యారెక్టర్ కానీ దెబ్బ తింటే మాత్రం మనం అన్ని విధాలుగా మనం పతనం అవకాశం ఉంటుంది ఎలాంటి చెడుపును చేయడానికైనా మనం సిద్ధమైపోతాం జస్ట్ లైక్ దట్ అంటే నేను మీకు చెప్పాను ఒక బట్ట మాసిపోతే ఏ ఉందో ఇంకెక్కడైనా కూర్చున్నా అది మాసిపోయిన బట్టే కదా అనుకుంటాం అదే రకమైనటువంటి ఆలోచనలు మనకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన మనం ఆచరించే క్రమశిక్షణలో కానీ మన భావాల ప్రకంపనలో కానీ అంటే ఉన్నతమైన భావాలు ఇంకా ఇంకా మంచి మంచి భావాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప వాటిని సడలించేటటువంటి ఆలోచన ఎటువంటి పరిస్థితులు కూడా మనం చేయకూడదు మంచి ఆలోచనలకి మనం ఎప్పుడు కూడా ఆహ్వానం చెప్తూ ఉండాలి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆలోచనలకు బందీలుగా ఉంటాము అంటే అయితే మనం చేసే ఆలోచన మంచి ఆలోచనలకు మనం బందీలుగా ఉండాలి కానీ చెడు ఆలోచనలకు మనం బందీలుగా ఉండకూడదు కాబట్టి ఈ విషయాన్ని కూడా విద్యార్థులు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆలోచనలు మార్చుకుని మార్చు మార్చుకునిదే మనం దేనిని మార్చుకోలేము ఒక్కోసారి మనం చేసినటువంటి ఆలోచన తప్పు అని తెలిసినప్పుడు దానిని వెంటనే మార్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఒక గొడుగు తీసుకోండి ఒక గొడుగు మనం వర్షం వస్తున్నప్పుడు ఆ గొడుగుతో వర్షంలో వెళ్తూ ఉంటాం అయితే గొడుగు వర్షం ఆపలేకపోవచ్చు కాని మన తడిసిపోకుండా మాత్రము రక్షణిస్తుంది సో ఆ విధమైనటువంటి ఆలోచన మనం చేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆలోచన వల్ల నేను సరైనటువంటి నా నాకు నా నేను అనుకున్న రిజల్ట్ కానీ ఫలితం కానీ నాకు లభించడం లేదే అని మనం వెంటనే నిరాశ చెందకుండా మనం ఎంతవరకు అంతవరకు దాన్ని ఉపయోగించుకుంటూ మిగతా విషయాలు సాధించడానికి కావలసినటువంటి స్పేస్ని మన మైండ్లో ఉంచుకుంటూ మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనేటటువంటిది ప్రతి మనిషికి కూడా విజయాన్ని సాధించాలి అంటే మనిషికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం విజయ పదంపై మనం వెళ్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి అవరోధాలు మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది బట్ ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందో ఎటువంటి అవరోధాలు ఎటువంటి అడ్డంకులు ఏర్పడినప్పటికీ కూడా అన్నింటినీ కూడా మనం ధైర్యంగా మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటానికి ఆత్మవిశ్వాసం అనేది మనందరికీ కూడా సహాయకారిగా ఉంటుంది సో ప్రతి మనిషి కూడా ఆత్మవిశ్వాసాన్ని మరి అభివృద్ధి తగ్గించుకోవాలి ఒక్కోసారి ఈ ఆత్మవిశ్వాసం ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళు నిరాశవాదులు అయిపోతారు నేను సాధించలేనేమో అని లక్ష్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టి మరి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఇలాంటి నిరాశవాదానికి మనం అవకాశం ఇవ్వకూడదు తర్వాత ప్రతి మనిషికి కూడా ఇగు ఉంటుంది అంటే మనిషి నేను నాది అనేటటువంటి ఒక అహంకారం ప్రతి మనిషి కూడా ఉంటుంది ఇది చిన్నప్పటి నుంచే మనం దాన్ని లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించాలి అహంకారాన్ని మనం తగ్గించుకోవాలి అనుకుంటే మనలో త్యాగము ఒక గుణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు సాక్రిఫైస్ అని అంటే ఎవరికైతే సాక్రిఫైసింగ్ నేచర్ ఉంటుందో త్యాగం చేయగలను ఒక శక్తి ఎవరు ఏ వ్యక్తికైతే ఉంటుందో అతను మాత్రమే తనలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపుకోగలడు ఎందుకంటే ఇది నాది కాదు మనందరిది అనేటటువంటి భావన ఎవరికైతే ఈ త్యాగం అనే గుణం ఉంటుందో వాళ్ళ మాత్రమే అలాంటి భావన కలుగుతుంది అలాంటి వ్యక్తి తనకున్నత అందరితోనే షేర్ చేసుకునేటటువంటి ఒక యాటిట్యూడ్ను కలిగి ఉంటాడు అలాంటప్పుడు అతనికి అహంకారం దగ్గరికి రాదు ఎప్పుడైతే అహంకారం ఉండదు కోపం కూడా ఉండదు కాబట్టి వీటన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా మన మనం మైండ్లో పెట్టుకొని మన ప్రవర్తన నియమావళిలో ఇప్పుడు మనం ఏ అంశాలైతే మనం అన్నీ మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మన ప్రవర్తన ప్రవర్తన నియమావళిలో కూడా రావాలి మీరు ఒక అబ్దుల్ కలాం తీసుకోండి ఒక మహాత్మా గాంధీని తీసుకోండి ఒక వివేకానందని తీసుకోండి వాళ్ళ లక్ష్యాల్లో ఈ ప్రవర్తన ఈ ప్రవర్తన నియమావళి కూడా వాళ్ళు చూసా తప్పకుండా మరి అనుసరించారనే మనకి వాళ్ళ జీవితకాదు చదివితే మనకు తెలుస్తూ షేరింగ్ యాటిట్యూడ్ అనేటటువంటిది ప్రతి మనిషికి కూడా అవసరం మనం స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి నుంచి మనం విద్యార్థులుగా ఉన్నప్పుడే ఈ షేరింగ్ యాటిట్యూడ్ అనేది మనం అందరం కూడా మరి అభివృద్ధి చెందించుకోవాలి ఇంకోటి ఏంటంటే జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంత కష్టాలు కొన్ని నష్టాలు చేసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి జీవితం అంటే అందరికీ కూడా ఎప్పుడు సుఖంగా ఉంటుంది కష్టాలు ఉండవు అంత సుఖమే ఉంటుంది అనేటటువంటి వాదన అయితే అది సరైనది కాదని నేను భావిస్తాను కొంత కష్టాలు ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అనే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం తేవాలనుకున్నప్పుడు అతను ముందే ఊహించాడు బ్రిటిష్ వాడు సైనికులు వాళ్ళ తుపాకీలు ఎక్కువ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తం దండయాత్ర చేసినా కానీ బ్రిటిష్ సైన్యం మీద ఒక ఎదుర్కొనే కెపాసిటీ లేదు కాబట్టి అహింస అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఒక ఆలోచన చేశాడు అహింసాయుతంగా మనం ఏ ఆరంస్ లేకుండా ఏ ఆయుధాలు లేకుండా మనం పోరాడి స్వాతంత్రంగా సాధిద్దామని ఆయన ఒక ఆలోచన ఎందుకు చేశాడు అంటే దట్ ఈస్ స్ట్రాటజిక్ థాట్ అంటాం అంటే ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన అలాంటి సందర్భాల్లో కూడా చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి శత్రువు మనకన్నా బలవంతుడైనప్పుడు మన దగ్గర ఉన్న బలాన్ని మనం ఎక్కువగా బలమైన శత్రువుతో ఎలాగే ఎదుర్కోవాలి అహింస అనేటటువంటి ఒక ఆయుధం ద్వారా అది మొత్తం ప్రపంచానికే ఒక మార్గదర్శకుడు అయ్యాడు ఆ విధంగా చూపెట్టడంలో మన మహాత్మా గాంధీ ఈ లక్ష్యం ఏర్పాటు చేసుకున్నప్పుడు అలాగే మన ఝాన్సీ లక్ష్మిపై కూడా ఆమె మరి చిన్న పిల్లల్ని తన భుజాన్ని వేసుకొని కత్తి పట్టి ఆమె యుద్ధంలోకి వెళ్ళినప్పుడే తను బలైపోతుందని తెలుసు ఎందుకంటే బ్రిటిష్ వారి శరీంగ ముందు ఒక స్త్రీ ఒక కత్తి పట్టుకొని ఒక గుర్రంతో సారీ చేస్తూ వాళ్ళని ఎదుర్కోగలదా ఎదుర్కోలేనేమో అని తెలిసి కూడా నేను స్ఫూర్తి కావాలి భారతదేశానికి ప్రజల్లో ఒక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకురావాలి ఈ దేశానికి స్వాతంత్రం కావాలి మరి నన్ను చూసేనా నా దేశంలో ఉన్నటువంటి మిగతా పౌరులందరూ కూడా చైతన్యవంతులు అవుతారు అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతో ప్రాణాలే అర్పించింది అవసరానికి తగ్గట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మరి మనం మన తలకు ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనమాట ఉత్తమ గుణాల వలన మనిషి ఉన్నతరవుతాడు కానీ ఉన్నత పదవు వల్ల మాత్రం కాదు ఒక మనిషి ఉత్తమ గుణాల వలన ఉన్నతరవుతాడు అంటే నీలో ఉన్నటువంటి గుణగణాలు నీలో ఉన్నటువంటి మంచి మనం ఏ మంచినైతే మంచి అన్నది కొంత పెంచమన్నా అన్నారు ఆ మంచిని మనం పెంచి దాన్ని పంచాలి ఆ విధమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి ఒక దేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది అయ్యారు కానీ ఈరోజు మనం లాల్బదర్ శాస్త్రి గురించి మాత్రమే చెప్పుకుంటాం అతనిలో ఉన్నటువంటి నిరా నిరాడంబరత అతనిలో ఉన్నటువంటి సౌమ్యత అతనిలో మరి ఏమి ఎటు ఎటువంటి స్వార్థము ఒక మనస్తత్వము మరి ఏమి దేశం దే మాత్రమే నేను సేవకుణ్ణి అనేటటువంటి ఒక భావన ఇవన్నీ కూడా లాల్బదర్ శాస్త్రిని అతనికి ఒక ప్రత్యేక గుణం కలిగినటువంటి ప్రధానమంత్రిగా ఈరోజు మనం అందరం కూడా గుర్తిస్తున్నాం అంటే దీని అర్థం ఏంటంటే ఉత్తమ గుణాలు మనిషికి ఎప్పటికైనా అవసరం ఉంటాయి కానీ ఎంత పదవులో ఉన్నామని కాదు ఎంత మంచి గుణాలతో నీవు ఈ సమాజానికి ఈ దేశానికి సహాయపడ్డావు సహాయపడగలవు అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం ఆలోచన ఉండాలన్నమాట ఎందుకంటే ఒక మంచి ఆలోచన అంటే దీని అర్థం ఏంటంటే ఎంతో మనం గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి పదవులకి చాలామంది పెళ్ళి కూర్చుంటారు మనం మంచి ఆలోచనలు చేసి మంచి ఆలోచనలు మంచి భావాలు మంచి గుణగణాలు ఇవి మనం ప్రధానంగా ఏర్పాటు చేసుకుంటే మనలో అన్ని శక్తులు మనలోకి వచ్చేస్తాయి ఈ మంచి క్యారెక్టర్ ఏ మనుషులనైతే వచ్చి ఉంటుందో ఆ క్యారెక్టర్లో మీకు అన్ని రకాలైనటువంటి శక్తులు ఆ గుణగణాల ద్వారా మీలో ప్రవేశిస్తాయి ఒక శక్తివంతమైనటువంటి యువత భారతదేశానికి నేను మీ ద్వారా చూడాలనుకుంటున్నాను భవిష్యత్తులో మనము ఏదైనా కొన్ని ఆలోచన చేసేటప్పుడు అంటే కొన్ని ఉపాయాలు ఆలోచిస్తాం ఇప్పుడు మనకి కరోనా అనేటటువంటి గొప్ప సమస్య వచ్చింది ఇది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఒక మహమ్మారి పాండమిక్ అంటున్నాం మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచనలో పడి ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి ఔషధాల కోసం దీనికి మెడిసిన్ కనుగో అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉపాయాన్నే మనం ఆలోచించాలి ఈ కరోనాని ఎదుర్కోవాలంటే ఎలాంటి ఉపాయం ఉంటుంది అనేటటువంటి దాంట్లో మనం ప్రధానంగా ఇక్కడ ఆలోచన చేయాలనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే అయితే ప్రతి ఉపాయాన్నే ఆలోచించేటప్పుడు దాని వెనుక ఒక అపాయం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా మనం కనుక్కోవాలి మనం సైనికులు చూస్తున్నాం టెర్రరిస్టులు భారతదేశంలోకి ఎలాగో వస్తున్నారు మన సైనికులు తలపడుతున్నారు ప్రతిరోజు కూడా ార్డర్స్లో ఎప్పుడు కూడా టెన్షన్గానే ఉంటుంది వాళ్ళని తిప్పు కొట్టడానికి మన సైనికులు ఎంతగా కృషి చేస్తున్నారో మీ అందరికీ తెలుసు అవన్నీ అపాయాలు ఆ అపాయాలకి మళ్ళీ ఉపాయాలు అంటే రేపొద్దున మీరు ఏ రంగంలో ఏ రంగంలోకి మీరు వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎటువంటి ఉపాయాన్ని మీరు ఆలోచించినా కూడా ఆ ఉపాయానికి పొంచి ఉన్నటువంటి అపాయాన్ని కూడా మీరు ఆలోచన చేసి సరైనటువంటి వ్యూహాన్ని కూడా తయారు చేసుకుంటే మన లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకొని మనకు ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తూ మనకి ప్రధానంగా భారతదేశం కానీ మనం తీసుకుంటే మన దేశంలో ఇవాటికి కూడా ఇంకా మనకి నిరక్షణాస్యత అనేటటువంటిది అనేటటువంటిది పేదరికం అనేటటువంటిది అభివృద్ధికి నోచుకొని ఇంకెన్నో వెనుకబడిన ప్రాంతాలు భారతదేశంలో ఈ రోజుకి మనకు ఉన్నాయి మనం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అనేక ప్రణాళిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాం ఆ ప్రణాళిక లక్ష్యాలు ఆధారంగా మనం శీఘ్రకతిన దేశానికి దేశాన్ని అభివృద్ధి చెందించుకొని ముందుకు కొనసాగాలని నిర్ణయాలు లక్ష్యాలు పెట్టుకున్నాం అయితే ఈ లక్ష్యాలు ఇవన్నీ నెరవేరాలి అంటే ఏంటంటే అందరిలోనే కూడా అటువంటి భావన రావాలి ఒక ప్రభుత్వం మాత్రమే ఏదో చేస్తుంది ఆ ప్రభుత్వం బాధ్యత అని అనుకోవడానికి మనలాంటి సామాజిక వ్యవస్థలో సాధ్యం కాదు మనది ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలు చేత ప్రజల కొరకు ప్రజలే ప్రభుత్వంగా పరిపాలిస్తున్నటువంటి ఈ దేశంలో మనందరూ బాధ్యతలు ఉంటాయి అంటే ఈ దేశంలో ఆకలిని నిర్మూలించడంలో కానీ పేదరికాన్ని నిర్మూలించడంలో కానీ లేదా ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవటంలో కానీ లేదా దేశాన్ని మరింతగా శాస్త్ర రంగాల్లో ముందుకు తీసుకెళ్లటంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఇక్కడ విద్యార్థులే ప్రధానమైనటువంటి పాత్ర తమ విజ్ఞానం అనేక రంగాల్లో కృషి చేసి ఈ దేశానికి ముందు తీసుకెళ్లాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటుంది ఆ విధమైనటువంటి విద్యార్థులుగా మన కూడా తయారు కావాలి ఆలోచన మీ అందరిలో కూడా రావాలన్నమాట ఇందాక నేను చెప్పినట్లు మనలో మంచి గుణగణాలు ఉండాలి మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ క్యారెక్టర్ బిల్డప్ అనేది జరగాలి అందుకనే మనం ఏం చేయాలంటే మనం మంచిగా మనం మంచిగా ఉండాలనుకున్నప్పుడు చెడు విషయాలకు దూరంగా ఉండాలి మీరు మంచిగా ఉండాలనుకొని చెడు వ్యక్తులతో సహ సహవాసం చేస్తే మీరు మంచిగా ఎలా ఉండగలరు కాబట్టి కంపానియన్స్ అంటాం మన చుట్టూ ఎవరుండాలి నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఈ లక్ష్యానికి నాకు చెడుదల వాదుడుగా ఆ సర్కిల్ ఎలా ఉండాలి నాకున్న స్నేహితులు ఎలా ఉండాలి నాకు సహాయం చేసే వ్యక్తులు ఏ విధంగా ఉండాలి ఎటువంటి వారితో నేను సహసరించాలి ఎటువంటి వారితో నేను కలిసి ప్రయాణం చేయాలి ఇవన్నీ కూడా మీరు ఆలోచన కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది మళ్ళీ మీకు ఎంత లక్ష్యం ఉన్నప్పటికీ కూడా మీ లక్ష్యాలు నీరు ప్రమాదం ఏర్పడవచ్చు ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మీరు ఆ లక్ష్యాన్ని దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం లేదా లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేసి పలాయానం చెత్తగించేటటువంటి సమస్యలు కూడా రావచ్చు కాబట్టి అలాంటి పరిస్థితులు మనకి రాకూడదు మరి ఈ విధంగా మనం అనేక విషయాల గురించి ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తున్నాను ఏదైనా ఒక మనిషి జీవితంలో సాధించాలంటే కష్టపడాల్సిందే అంటే దర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఒక మనిషి శ్రమించడము వలన మాత్రమే ఫలితాన్ని సాధించగలడు శ్రమ లే శ్రమ పడకుండా ఏదైనా సాధిస్తాను అనుకోవడం అనేది చాలా పొరపాటు అవుతుంది ఎందుకంటే మెరుగు పెట్టకుండా ఏ వస్త్రం కూడా అది మెరుగ్గా కనబడదు కష్టపడకుండా మనం ఏ దేన్నే సాధించలేం కాబట్టి నిరంతరము మనం శ్రమించాలి ఇక్కడ ప్రధానంగా మనం చేయాల్సినటువంటి ఇంకా అంశాలు ఇంకా చాలా మనకు ఉంటాయి అంటే ఇంకేంటంటే ఇక్కడ ప్రధానంగా ఘనకార్యాలు మనం సాధించాలి అంటే అంతాకే మనం చెప్పుకున్నాం ఘనకార్యాలు సాధించాలనుకున్నప్పుడు చాలా గట్టి పట్టుదల ఉండాలి అంటే నువ్వు ఎంత ఘనకార్యం సాధించాలనుకుంటున్నావు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఒక జాతీయ లక్ష్యమే భారతదేశానికి స్వాతంత్రం తేవాలి అని ఆలోచన చేస్తుంది అదేం చిన్న ఆలోచన కాదు అయితే ఒక స్త్రీ ఒక ఆలోచన ఆ మాత్రం ఆలోచన దేశానికి స్వాతంత్రం తెచ్చేయగలదా అని ఆ రోజుల్లో హామీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆమే కత్తి పట్టి కథనరంగా దూకింది అంటే ఇక్కడ మీరు ఎంత ఆలోచన చేయవచ్చు అది అయితే ఆలోచన చేయడానికి ఏంటంటే ఘనకార్యాలు అంటే అట్లా ఒక గొప్ప ఆలోచన మీరు చేశారంటే అదొక మీరు గొప్ప ఘనకార్యం సాధించబోతున్నారు అనే దానికి నేను నేను భావిస్తాను అయితే దానికి చా చాలా పట్టుదల ఉండాలి మరి మనుషులు ఘనకార్యాలు సాధించాలి అనేటువంటి వ్యక్తుల్లో స్వార్థం అనేది ఉండకూడదు సెల్ఫిష్నెస్తో మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మీరు లక్ష్యం లక్ష్య సిద్ధిని సాధించలేరు కాబట్టి ఒక లక్ష్యం సిద్ధించాలి అంటే మీరు సాధించేటటువంటి లక్ష్యం మీకు ఉపయోగపడాలి మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడాలి అనుకున్నప్పుడు స్వార్థపూర్వతమైనటువంటి ఆలోచన ముందే మనం చేయకుండా ఆ లక్ష్యాన్ని స్వార్థరహితంగా మనం పెట్టుకున్నప్పుడు దాని ఫలితం ఇంకా విస్తృతంగా ఉంటుంది అలాంటి ఆలోచనలు మనం కూడా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది మరి ఎవరికి కూడా మనం అపకారం చేయాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు వీలైనంత వరకు ప్రతి వ్యక్తికి మన నుంచి సహాయం లభించాలి మన వలన మనతోటి మనుషుల యొక్క జీవితాలు బాగుపడాలి అనేటువంటి ఆలోచనలు మనం నిరంతరం చేస్తూ ఉండాలి ఆ విధంగా మనం చేసినప్పుడు మనకి మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఇక్కడ మన తెలియ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక చెడ్డ పని చేస్తే చెడు ఫలితమే వస్తుంది ఒక మంచి పని చేస్తే మరి మంచి ఫలితమే వస్తుంది అంటే మీరు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తే ఆ విధమైనటువంటి ఫలితాలే మీకు లభిస్తాయి అనేటటువంటిది మీరు ముందు తెలుసుకోవాలి కాబట్టి ఈ సమస్త మానవావళి మాన మనం మొత్తం మ్యాన్కైండ్ అంతా మొత్తం తీసుకుంటే కూడా ఇదంతా కూడా ఎలాగుంటుందంటే లైఫ్ ఈజ్ జర్నీ ఫ్రమ్ ఐటు ఊ అంటారు కొంతమంది యోగులు మహానుభావులు చెప్పినటువంటి సూక్తి ఏంటంటే లైఫ్ ఈజ్ ఏ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు వై అంటే జీవితం అనేటటువంటిది నా నుంచి మన వరకు చేసే ప్రయాణమే అనేటటువంటిది గొప్ప కూడా మనకి చెప్తూ ఉంటారు మరి ఇలాంటి ఆలోచన ఎవరికి నా నుంచి మన ఆలోచన నిస్వార్థంగా నువ్వు ఆలోచించగలిగినప్పుడు మాత్రమే అలాంటి ఆలోచన మీకు వస్తుంది కాబట్టి సేవ పబ్లిక్ సర్వీస్ సేవే ఆరాధనగా మనం వీలైనంతగా మనకు ఉన్నటువంటి దాన్ని మనం అందరితోనే పంచుకునేటటువంటి ఒక ప్రక్రియ సేవా మార్గం అని నేను భావిస్తాను ఆ సేవ ద్వారా మనం సమాజంలో ప్రతి వ్యక్తికి అందరికీ కూడా మనం చేరడానికి అవకాశం ఉంటుంది మనం మర్చిపోకూడదు అంటే ఒక పక్క జీవితంలో మనం స్థిరపడాలి ఆర్థికంగా స్థిరపడాలి ఒక మంచి ఉద్యోగం చేయాలి మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని వలన అందరికీ ఆ సమాజానికి ఆ దేశంలో ఉన్నటువంటి మీరు ఏ రంగంలో పనిచేస్తున్నారో ఆ రంగానికి ఆ వ్యవస్థకు కూడా ఉపకారం జరగాలి అలా జరిగినప్పుడే మనం నిజమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులుగా భాష అవకాశం ఉంటుంది విద్యార్థులుగా మీరు ఎప్పటి నుంచి అలాంటి ఆలోచన మంచి మంచి పుస్తకాలు చదవాలి మంచి ప్రణాళికలు వేసుకోవాలి రెగ్యులర్గా మరి మనం కొత్త కొత్త అంశాలు నేర్చుకోవడానికి ప్రతిరోజు కూడా మీరు ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకొని మీరు గుడ్ నైట్ చెప్పాలి ఎందుకంటే ఒక కొత్త అంశం తెలియకుండా మళ్ళీ రెండో రోజుకి మనం వెళ్ళే ముందు పడుకునే ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు నేను కొత్తగా ఏం తెలుసుకున్నాను సో ఆ విధమైనటువంటి ఆలోచన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఎక్కువగా మీరు ఏ రంగాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా మీరు ఎంచుకున్నప్పటికీ కూడా ఆ రంగంలో మీరు మంచి ప్రావీణ్యులుగా మరి ప్రసిద్ధిగా చినటువంటి మరి వ్యక్తులుగా మీరు ఎదగడానికి మరి గుర్తింపబడడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ మీ అందరికీ కూడా మరి శుభాశిస్సు తెలియజేస్తూ వినమిస్తున్నాను ధన్యవాదాలు ట్రైబల్ యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్ లజపతిరాయ్ ప్రసంగం ఇప్పటి వరకు మీరు విన్నారు